అంటే వాళ్ళ సమయాన్ని కేటాయించి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క సువార్తను మారుమూల ప్రాంతాలు ఎక్కడైతే అందని ప్రాంతాల్లో వాళ్ళు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ వారి యొక్క ధనమును ఆ దేవుని పట్ల ఖర్చు పెడుతూ ఆ యొక్క స్వార్త చేస్తూ ఉంటారు వారు మనం మధ్యలో రావడానికి ఎంతో సంతోషకరమైన విషయము మళ్ళా మరియు ఈ యొక్క దేవుని నడిపించారు మళ్ళా ముఖ్యంగా ఆర్థికంగా ఏంటంటే మీరు మమ్మల్ని ఇక్కడికి స్వీకరించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి చాలా వందనాలు మన మధ్యలో సాగారు ఉన్నాడు వారు మనకు మాటల్లో నడిపిస్తారు ప్రార్థన చేద్దాం పరశు ద్రవగు దేవ మీకు వదనాలనైనా సర్వనత రఘు తండ్రి మీకే స్థితుల స్తోత్రాలు వేసేయ ప్రవ్వ ఈ యొక్క సాయంత్రం సమయంలోనైనా మీ యొక్క వాక్యాన్ని అధ్యయించక మేము సిద్ధపడుతున్నాం నైనా మాతో మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా మీకు అంగీకారంగా మేము జీవించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రవర్తన అంతట్లో ప్రవ్వ మీ అధికారానికి లోబడి నడిపించండి మా తలంపులు కావు ప్రవ్వ మీ తలంపులకు మేము చోటించేలాగా సహాయపడండి నైనా ప్రవ్వా మాతో మాట్లాడండి ముఖ్యంగా ప్రవ్వా ఈ యొక్క సంఘానికి మీరు మమ్మల్ని నడిపించినారు ప్రవ్వ ఎప్పుడు చూడలేని విధానంగా కానీ ఈ దినం ఆశ్చర్యకరంగా మీరు మన నడిపించినారు ఈ బిడ్డల గురించి మేము ప్రార్థిస్తుండగా ప్రభా ఈ సంఘస్థల గురించి మేము ప్రార్థిస్తుండగా పాస్తరు గురించి మేము ప్రార్థిస్తుండగా వారి కుటుంబాలలో మీరు అద్భుతకరం జరిగించండి అవును ప్రభా రక్షణ నడిపించండి శాంతి సమాధానం అనుగ్రహించి మనం మరి విశేషంగా ప్రభావ ఈ యొక్క సంఘంలో నుంచి గొప్ప సేవకులు రావాలా మేము ప్రతి సంఘంలో అదే ప్రార్థనతో కొనసాగుతున్నాం ప్రభా మా ప్రార్థనకి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప సేవకులను లేవనెత్తండ్రి యోనస్తులను సేవకులుగా మార్చుకోమని ప్రార్థిస్తున్నాం మీరు అక్కడెంతో సమీపంగా ఉంటుండగా మేమందరం సిద్ధపడాలా అనేకులను సిద్ధపరచాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఏసుక్రీస్తు అన్న మీకందరికి వందనాలు స్థానిక పాస్తర్ గారికి కూడా వందనాలు పరిచయం చేసిన ఈ యొక్క బ్రదర్కి కూడా వదనాలు చిన్న వాక్యం ఒక పది పదిహేను నిమిషాలు మీ తను వాక్యం పంచుకుంటా వింటర్ కదా జాగ్రత్తగా వాక్యం అంటే చాలా ఇష్టం కదా నాకు కూడా చాలా ఇష్టం వాక్యం ఒక్కసారి స్టార్ట్ చేసిన అంటే ఎంతసేపు వింటర్ నాకే తెలియదు కొన్నిసార్లు చదువుకుంటా పోతే వాక్యం చదువుకుంటా ఎన్నో గంటలు అయిపోతుంది అసలు నిద్ర మర్చిపోతాము నిద్ర వస్తున్నా అరే ఇది కంప్లీట్ ఇది ముగించలేదే ఇంకా ఉందే ఇంకా ఉందే అని నిద్ర వస్తున్న నిద్ర ఆపుకొని రాత్రులు ఎంతోసేపు ధ్యానిస్తూ ఉంటాను దేవుని వాక్యం ఎందుకంటే ఆయన స్వరం వింటేనే మనకి జీవం ఆయన స్వరం వినకపోతే చచ్చిన వరం మనం అని వాక్యమే చెప్తుంది ఆయన స్వరము వినాల మనం ఏమవుతుందంటే దేవుని వాక్యం వింటేనే తప్ప వేరే మార్గమే లేదు మనకి విశ్వాసం బలపడడానికి నీ విశ్వాసం బలపడాలంటే దేవుని వాక్యం ఒకటే మార్గం నువ్వెంత ప్రార్థన చేసుకో ఎంత వర్షప్ చేసుకో నీ విశ్వాసం బలపడాలంటే కేవలము వినట దేవుని వాక్యం వినట వలననే విశ్వాసం అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీ విశ్వాసం బలపడినాక మీరు ప్రార్థన చేస్తే అటువంటి విశ్వాసంలో మీ ప్రార్థనకి జవాబు వస్తుంది విశ్వాస ప్రార్థన రోగిని స్వస్థపరచునని వాక్యం చేస్తాం యాక్బరా పత్రికలో కాబట్టి అట్లా మన విశ్వాసాన్ని బలపరచుకోవాలా ఎందుకంటే ప్రభు మనల్ని అందరినీ రక్షించుకున్నాడు కదా ఇంత పెద్ద ప్రాంతం ఈ ప్రాంతం ఈ తాండా ఈ గ్రామాలు ఈ గ్రామాల నుంచి మిమ్మల్ని దేవుడు రక్షించుకున్నాడు కాబట్టి మీరు ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన వారు రక్షింపబడ్డ వారు చాలా ప్రాముఖ్యం కలిగిన వారు దేవుని దృష్టిలో తర్వాత దేవుని బిడ్డలకి ఎంతో పవర్ ఇచ్చాడు ఇది మీకు తెలియదు మీ దగ్గర ఎంత పవర్ ఉందో మీకు తెలియదు శక్తి పవర్ అంటే శక్తి కదా మీ దగ్గర ఎంత శక్తి ఉందో మీకు తెలియదు సైతాన్ కంటే మీకు ఎక్కువ ఇచ్చాడు సైతాన్ మీద మీకు శక్తినిచ్చాడు అధికారం ఇచ్చాడు శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చేడు ఈ వాక్యం మీరు జాగ్రత్తగా వినండి శత్రువు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చేడు అంటే సైతాను కంటే ఎక్కువ పవర్ ఉంటుంది రక్షింపబడ్డవారికి కాబట్టి మనం భయపడం దేనికి కూడా ఏ విషయంలో భయపడం ఎంత కష్టం వచ్చినా భయపడం అర్థమవుతుందా ఎందుకు అంటే రక్షింపబడ్డవారికి సైతాను కంటే ఎక్కువ పవర్ ఇచ్చిండు ఒకప్పుడు రక్షణ పొందినప్పుడు లేక దేవుళ్ళు లేనప్పుడు మనకి మనమంతా భయస్థలమే పిరికివారు భయపడిపోయే వాళ్ళము పరిగెత్తిపోయే వాళ్ళము సిగ్గుపడేవాళ్ళము కానీ రక్షణ పొందినాక ఈ వాక్యం అర్థమైనాక సైతాను మీద కూడా నీకు అధికారం ఇచ్చింది ఇదిగో శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చిన పాములను తేళ్లను తొక్కుటకు నేను అధికారం ఇచ్చిన పాముల వంటి శక్తులను తేళ్ల వంటి శక్తులని తొక్కేదానికి మీకు అధికారం ఇచ్చింది అంటే వారి మీద నీకు అధికారం ఉంది అన్నట్టు కాబట్టి నువ్వు అటువంటి అధికారంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీ శ్రమలతో నువ్వు మాట్లాడడం అవి వింటై వాక్యం ఉంది నీ కష్టాలతో నువ్వు మాట్లాడితే అవి వింటాయి నీ బాధలతో నీ వేదన గురితోని నువ్వు మాట్లాడాలా నీ హృదయంతో నీ ప్రాణంతో మాట్లాడితే అవి వింటాయి నా ప్రాణమా ప్రభుని నమ్ముకొని మౌనంగా ఉండుము అని ప్రార్థన చేసాడు ఒక భక్తుడు దావేదిరాజు ప్రాణంతో మాట్లాడుకోవచ్చు అని చూపిస్తుండ అక్కడ కొన్నిసార్లు నీకు దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది నువ్వు మాట్లాడుకోవాలి నీ ప్రాణంతో ఆ విధానాలు ఉన్నాయి అన్నట్టు కాబట్టి అటువంటి విధానములోనికి పోవ్వాలా అంటే అటువంటి జ్ఞానం మనకి కావాలంటే ఏమి చేయాలా అన్న విషయాన్ని నేను క్లుప్తంగా మీతో కొన్నిసార్లు పంచుకొని వాక్యాలు పంచుకుంటా ఎక్కువ కూడొద్దు ఎందుకంటే ఆ బ్రదర్ చెప్పినట్లు పది నిమిషాలు కదా పద పదిహేను నిమిషాలలో ముగించేస్తా నేను దాని తర్వాత మీరు ఇంటి అనంతిని పండుకోవచ్చు అంతే కదా చూడండి మతయుస్సు వార్తలో ఒక వాక్యం ఉంది మీరు ఎన్ని సమాచారాలు విన్నర్ వాక్యం ఎన్ని సమాచారాలు విన్నారు ఎంతోమంది పాస్టర్లు ఎంతోమంది మీకు చెప్తుంటే విన్నారు వాక్యం ఎంతో సార్లు ఎంతోమంది చెప్పారు మీకు నేను చెప్తాను గ్యారంటీగా చూడండి మత వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఏముందంటే అడుగుడి మీకు ఇవ్వబడును విన్నరా ఎన్నిసార్లు విన్నారు కదా ఈ వాక్యం ఎన్నిసార్లు వినరు కదా అడుగుడు మీకు ఏ పడును మీకు దొరుకును తట్టుడి మీకు చెప్పండి ఎవరు వినలేదు ఈ వాక్యం అందరు వినరా లేదా ఎనిమిదో వచ్చిన ఏముందంటే అడుగు ప్రతివాడును పొందును ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీరు ఏమి అడుగుతున్నారు అది పొందుకుంటారు తర్వాత ఏముంది వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఇప్పుడు చెప్పండి ఏమి అడిగిన ఇన్ని సంవత్సరాలు ఏమి వెదకినరు ఇన్ని సంవత్సరాలు దేని కొరకు తట్టిండ్రు ఎన్ని సంవత్సరాలు చెప్పండి దేని కొరుకు ఏం అడిగింటారు దేవుణ్ణి ఏదో అడిగింటారు కదా ఏదో అడిగింటారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అడుతారు ఏమైనాస్తారు ఏం చేస్తాడు నేను బాగా చదువుకోవాలని అడుగుతారు ప్రభా నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలన్న ఆశ ఉంది ప్రభావా ఇంకోటి నాకు ఉద్యోగం కావాలా ఇంకోటో నాకు ప్రమోషన్ కావాలా ఉద్యోగంలో మంచి జీతం కావాలా అంత అయిపోయినాక పెండి చేసుకోవాలా దాని తర్వాత పిల్లలు కావాలా దాని తర్వాత పిల్లలకి స్కూల్లో ఫీజు సీట్లు కావాలా ఫీజులు కావాలా ఇటు మీరు ఏం చేస్తారు మంచి పంట మంచి పంట రావాలా ఇట్లా మీరు మంచి దానికి మంచి విలువ రావాలా మంచిగా ఇట్లాంటి అన్నీ ప్రార్థనలు చేసుకుంటారు మీరు చేసుకుంటారా లేదా రోగం ఉంటే ప్రభావం రోగ ఇది కరెక్టా కాదా అనేది కొన్నిసార్లు నాకు కూడా అనుమానం వస్తుంటది ఇక్కడ అడుగుడి వెదకుడి తట్టుడి అని చెప్తున్నాడు గాని ఏమి అడగాల ఏమి వెదకాలా ఏమి తట్టాలా అనేది తేటాగా కనిపిస్తుందా మన పాస్టర్లు కూడా అటే చెప్తారు మనం కూడా అటనే వింటున్నాం మనం కూడా అటే చెప్తున్నాం అరే వాక్యం ఉంది కదా అట్లా చెప్తుంది కదా అడగమంటున్నాడు అడుగుతాను ఏమని అడగమంటున్నాడు వెదకమంటున్నాడు దొరుకుతా అన్నాడు కానీ ఏం అడగాల ఏం వెతకాలా ఏం తట్టాలా అనేది లూకాసువార్తలో చాలా తేటగా ఉంది పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఇంతకాలం మీరు ఏం అసలు మీరు ఏం అడగాల అనేటిది అక్కడ చూడండి లూకాసువార్త పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఇదే వాక్యం ఉంటుంది అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడను తుడి తీయబడను వెదకొడి దోరు అవన్నీ అక్కడే అదే రీతికి అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును ఉన్నదా చదురా చదువు అడుగు ప్రతివానికి వెదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను అయితే నేను ఇట్లనే అవును ఇది నేను చాలా సమాచారాలు ధ్యానించిన వాక్యము చాలా సమాచారాలు విన్నాను నేను కూడా చాలా సంవత్సరాలు దీన్ని ప్రకటించినాను కానీ ఆయన మాట్లాడే దేవుడు అనే విషయం నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను అందరికి మన ప్రభు మాట్లాడే దేవుడు తప్పక మాట్లాడతాడు కానీ ఆయన మాట్లాడే టైంకి నువ్వేం చేస్తున్నావు తెలుసా నిద్రనన్నా పోతున్నావు లేచి అయినా వెళ్ళిపోతున్నావు ఇదే జరుగుతుంది ఈరోజు ఆయన కరెక్ట్ మాట్లాడే టైంకి లేచి వెళ్ళిపోతా ఉంటాం అట్లా సత్యాని పోగొట్టుకుంటున్నాం మనం ఎందుకంటే నీకు ఎప్పుడైతే ఆ సత్యం బయలుపరచబడుతుందో నీకు స్వతంత్రత వస్తుంది స్వాతంత్ర్యం వస్తుంది విడుదల వస్తుంది ఎటువంటి బంధకళాలు ఉన్నా నీకు విడుదల వస్తుంది అన్నట్టు చూడండి ఏమడుగు ఏమంటుండో దేవు మన ప్రభు లూకాసు వార్త పదకొండవ దేము పదమూడవచనంలో పరలోకమందుల మీ తండ్రి చూడండి ఏం అడగమంటున్నాడు తను అడుగు వారికి పరిశుధాత్మను ఎంతో నిశ్చయంగాను అనుగ్రహించున నేను కాబట్టి ఇప్పుడు అర్థమైంది నాకేందంటే మీరు అడుగుతుంది ఏంది వెతుకుతుంది ఏంది తట్టుతున్నది ఏంది దేని ఈ లోకంలో ఏదో సంపాదించుకుందామని అడుగుతున్నాం అంతేనా ఈ లోకంలో ఏదో కావాలా ఏదో కావాలా అని వెతుక్కుంటున్నాం ఎక్కడెక్కడ పోయి తడుతున్నావా లేదా చెప్పండి ఎవరెవరో తలుపులు తడుతున్నావా లేదా తడుతున్నావా లేదా ఒకరింటికి పోతాము ఒకరింటికి పోతాము ఒకరింటికి పోతాం పోయి తలుపులు తడుతున్నాం వాడు మూసేస్తాడు మన మొహం మీద కానీ ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేయబడుతుంది మీరు ఒక ముఖ్యమైన విషయంలో తప్పిపోతున్నారు ఇది అడుగుతలేరు మీరు ఈ విషయం మీరు అడుగుతలేరు అంటున్నాడు ఏంటంటే దేవుని యొక్క ఆత్మ గురించి అడగమంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆత్మ గురించి వెతకమంటున్నాడు దేవుని యొక్క ఆత్మ గురించి తట్టమంటున్నాడు ఇది అర్థం కాక ఇంతకాలము నాకు ఉద్యోగం కావాలా నాకు అది కావాలా నాకు ఇల్లు కావాలా నాకు ఆస్తి కావాలా నాకు డబ్బు కావాలా ఈ శరీరకమైన విషయాల గురించి ప్రయాసపడుతున్నాం కానీ అన్నీ పొందినమని ప్రార్థించమన్నాడా లేదా అన్నీ ముందుగానే పొందినమని ప్రార్థించమన్నాడు కానీ ఈ ప్రార్థన ఇంతకాలం మనం సరిగ్గా చేయలేదు ఇప్పుడు మనం నేర్చుకుందాం ఎట్లా చేయాలనేది ప్రార్థన కదా ఏం అడగాల ఏం వెతకాలా ఏం తట్టాలా నీకు దేవుని యొక్క ఆత్మ అవసరము అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తర్వాత అడుగు ప్రతివానికి ఇస్తా అన్నాడు దేవుని యొక్క ఆత్మని ఇక్కడ మరీ తేటగి ఉంది కదా అడుగు ప్రతివానికి అడగ చెప్పు చెప్పండి ఇప్పుడు మన మన ప్రాంతాల్లో చెప్తాం అడగందే అమ్మాయినా బోవ పెట్టదు అడగకపోతే అంటే ఎట్లా తెలుస్తుంది అమ్మాయికి నీకు ఆకలిందని నీకు ఆకలిందని చెప్తానే కదా ఇప్పుడు ఆకలి లేకున్నా కానీ కొన్నిసార్లు ఏం చేస్తారు తల్లి తల్లి తల్లులు బలవంతంగా పిల్లలకు పెడుతుంటారు నోట్లో కూక్తూ ఉంటారు వాడు తిన్ననే తినాడు వాడు ఎందుకంటే వాటికి ఆకలి లేదు కదా తల్లికి కరెక్ట్గా ఆకలి ఉందని ఎప్పుడు తెలుస్తుంది వాడు పరిగెత్తుకుంటూ వస్తాడు ఏడుస్తాడు సతాయిస్తుంటాడు నిన్ను నేను గుంజుతూ ఉంటాడు నీ చీర గుంజుతూ ఉంటాడు వాడికి అప్పుడు అప్పుడు నీకు అర్థం కాల వీడికి ఆకలి చెప్పండి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కూడా అటువంటి ఆకలి ఉండాలనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది తర్వాత ఆటోమేటిక్ కాదు అంటే ఆటోమేటిక్ అంటే ఏంటంటే ఒక్కసారి రక్షణ పొందితే నీకు పరిశురాత్మ వచ్చేస్తుందని లేదు ఇక్కడ వాక్యం ఇక్కడ ఏమంటుంది తెలుసా అడుగు వారికే ఎవరు అడుగుతారో వాళ్ళకి అది నిశ్చయంగా అనుగ్రహించబడును అడగకపోతే చెప్పండి ఇప్పుడు అంతే అడగకపోతే ఇవ్వడు ఆహ్వానించకపోతే రాడు ఇప్పుడు మేము చుట్టాలో మేము బయటకు మేము ఇక్కడికి వచ్చినాము ఈ చర్చికి పాస్టర్ ఉన్నాడు ఇక్కడ ఆ పాస్టర్ మమ్మల్ని ఆహ్వానిస్తేనే కదా ఈ లోప లోకొచ్చాడు ఆహ్వానించకుండా అక్కడే బయట పెడితే మేము ఏం చేస్తాం అక్కడే ఉంటాం కదా మన ప్రభు కూడా అంతే ఆయనని నీ హృదయంలో ఆహ్వానించకపోతే ఆయన రాడు కం అది ఎందుకంటే దేవుడు నీకు ఆ స్వేచ్ఛనిచ్చాడు అర్థమవుతుందా ఆయనని మీరు ఆహ్వానిస్తేనే నీ హృదయంలోకి వస్తాడు ఈ వాక్యం అదే హెచ్చరిస్తుంది మీరు దేని గురించి అడుగుతున్నారు ఇప్పుడు అర్థం చేసుకొని అడగండి దేవుడు ఖచ్చితంగా మీకు ఆయన యొక్క ఆత్మను అనుగ్రహిస్తాడు ఆయన ఆత్మ నీ హృదయంలోకి వచ్చి నివసించినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా ఇంక నువ్వు విమోచన దినం వరకు ముద్రించబడ్డావు సీల్ అంటాం ఇంగ్లీష్లో సీలింగ్ అయిపోతుంది విమోచన దినం వరకు అంటే ఆయన ఈ లోకంలో వచ్చేంత వరకు నువ్వు సీల్ అంటే సీల్ అంటే ఏంటి ఎప్పుడు సీలింగ్ అంటే ఏమంటాం ఇప్పుడు మనం ఊరికి పోతే అప్పుడు సూట్ కేసుకి సూట్ కేసులు బట్టలు పెట్టుకుంటాం బట్టలు పెట్టుకొని తాళం వేసుకొని తాళం వేసుకొని తాళం జీవలో పెట్టుకుంటాం ఇంకా దాన్ని ఎవరైనా తీయగలరా ఎవరు తీయలేరు సీల్ చేసి ఇష్టం అన్నట్టు తాళం వేసి అట్లా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ మనకి ఎందుకు ఇస్తున్నాడంట తెలుసా మనల్ని సీల్ చేసుకుంటాడంట విమోచన దినం వరకు అంటే ఈ లోకము ముగించే సమయం వరకు ఆయన ఈ లోకంలో అడుగు పెట్టేంత వరకు అడుగు పెడతాడు భూమి మీద అడుగు పెడతాడు మన ప్రభు ఎందుకంటే దేవదూతనే చెప్తున్నాడు అపశల కార్యం మొదటి అధ్యయంలో మీరు ఎందుకు పైన చేస్తున్నారు యేసు ఏ రీతిగా పైకి కొనిపోబడిండో అదే రీతిగా భూమి మీదకి వస్తాడని చెప్పిండు కాబట్టి భూమి మీద అడుగు అది లాస్ట్ డే అన్నట్టు చివరి దినం అన్నట్టు ఈ సృష్టిలో మరి ఆ దినం వరకు ఒకవేళ మనం బ్రతికుంటే ఆ దినం వరకు మనం కాపాడబడతాం ఈ ముద్ర నీకు లేకపోతే మటుకు నిన్ను ఎవరు కాపాడలేరు మన ప్రభు కూడా అర్థమవుతుందా అందుకే వాక్యమే చెప్తుంది విమోచన దినం వరకు మీరు ముద్రించబడ్డారంటే ఏంది చెప్పండి విమోచన ముద్రించబడ్డారంటే భద్రపరచబడ్డరు భద్రపరచబడినరు నీ మీదకి ఎటువంటి చీకటి శక్తులు పనిచేయకుండా నీ మీద దయ్యాలు మంత్రాలు పనిచేయకుండా ఇప్పుడు మన రకరకాల ప్రాంతాలలో సేవ చేస్తుంటాం కదా ఒకప్పుడు చాలా చేసేటోళ్ళు మంత్రాలు ఇప్పుడు తగ్గిపోయినాయి తెలంగాణలో ఒకప్పుడు చాలా ఉండేది మంత్రాలు మేము ప్రార్థనలు చేసేటప్పుడు మంత్రగాలి కనిపించేటవాళ్ళు మాకు దర్శనాలలో మంత్రాలు మంత్రగాళ్ళి కనిపించటలు ఒకసారి చూసిన ఒక మనిషి మీద మంత్రం చేస్తున్నారు నలుగురు మంత్రగాడు పక్కడబంది మంత్రం చేస్తున్నారు ప్రభు చూపిస్తాడు నేను మీకు చెప్తున్నా తప్పక చూపిస్తాడు నువ్వు ఒక ఒక ఒక అడుగు ముందుకు వేసి దేవునిలో పోతూ ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు రకరకాల పాత్రలో పోయి ప్రార్థన కదా దయ్యాలు వెళ్ళగ దయ్యాలు వెళ్ళిపోతా ఉంటాయి ప్రార్థన చేస్తుంటే ఆ ఎవరైతే మంత్రగాళ్ళు ఆ పంపిస్తారో వాడు ఎవడినా మన దయ్యాన్ని వెలగొట్టింది వాడు అది వేసుకుంటాడు నీళ్ళలో అది వేసుకొని కనికట్టేసి చూస్తాడు వీడు ఎవడో వీడు ఎవడో నాకు తెలదే వీడు వీడెందుకు వెళ్ళగొట్టినా నా దయ్యా అనేసి వాడు వాణి ఆత్మ వచ్చి నా తను నేను ఇవన్నీ అనుభవాలు చూసినా వాటి మీకు నేను అట్లుంటుంది దేవుని యొక్క దేవుని ఏమంటాము ఈ దేవుని రాజ్యంలో దేవుని రాజ్యంలో మనం పోరాడుతున్నప్పుడు సైతాన్ శక్తులతో పోరాడుతున్నప్పుడు ఇటువంటి అనుభవాలుంటాయి కళ్లకు కనిపిస్తూ ఉంటాయి చీకటి శక్తులు దయ్యాలు అంటే ముఖాలు ఏమి ఉండవు దానికి అది పొగలాగా ఉంటుంది అది నల్లగా పొగలాగా ఉంటాయి రకరకాల పొగల్లాగా ఉంటు కొట్లాడుతూ ఉంటాయి అవి ఆ అనుభవాలు నేను చాలా సమాచారం నుంచి చూసినామని చెప్తున్నా నేను కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే ఆయన ముద్రలోనికి మీరు వచ్చినారంటే పరిశుద్ధాత్మ ముద్రలోనికి మీరు వచ్చినారంటే మిమ్మల్ని ఎటువంటి చీకటి శక్తులు ముట్టలేవు అందుకు మీకు శత్రువు బలం మీద అది కర్మిస్తున్నాడు అంతవరకు మీరు భద్రపరచబడలేదు లేకపోతే కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి ఈ వాక్యం ప్రకారంగా అడగాలనా లేదా వెతకాలన్నా లేదా తట్టాలన్నా లేదా ఏం దేని కొరకు పరిశుధాత్మ కొరకు ఇప్పుడు మీకు అర్థమైపోయింది వాక్యం లేదు బ్రదర్ ఇది ఒక్క సంఘం కొరకే వర్తిస్తుంది బ్రదర్ అంటారా పలాని సంఘస్థుల కొరికే పరిశుధాత్మ పలాని సంఘస్థుల కొరికే కృపావరలు భాషల వరము స్వస్థత వరాలు ప్రవచన వరాలు అద్భుతాలు చేయవరాలు ఒక సంఘానికి సంబంధించినయే కాదు ప్రతి విశ్వాసీకి అవి అనుగ్రహించబడ్డాయి ప్రతి సంఘానికి అనుగ్రహించబడ్డాయి కొన్ని సంఘాలు స్వీకరించో కొన్ని సంఘాలు స్వీకరిస్తున్నాయి అంతే తేడా ఎవరి గురించి మనం తప్పుకు చెప్పాం కానీ నేను అన్నింటి మమ్మల్ని ఎందుకు ప్రభుత్వం నడిపించుడు మీ సంఘానికి ఎందుకు నడిపించడు ఈ విషయం ఎందుకు మీకు బయలుపరచడు ఇది మీ కొరకు ఈ రోజుకి బయలుపరచబడింది ఇది మీ కొరకు బయలుపరచబడింది ఈరోజు ఈరోజు దీన్ని మీరు స్వీకరించండి అంటే మీకు విడుదల లేకపోతే మీరు ఇంకా భయంతోనే జీవిస్తూ ఉంటారు ఇంకా బాధలలోనే జీవిస్తుంటారు ఇంకా శ్రమలోనే జీవిస్తుంటారు ప్రభు జ్ఞానమందు మీరు వరద తలెలిన్నట్టు ఇప్పుడు ఈ విషయం మీరు బాగా అర్థం ఇక మీద ఏం చేస్తారు అన్ని పొందినమని ప్రార్థించండి దేన్ని విషయంలో చింతించకండి దేని విషయంలో భయపడకండి దేని విషయంలో బాధపడకండి ప్రభు మీద సంపూర్ణంగా మీ యొక్క భారం పెడుతున్నారు కాబట్టి ఆయన మీద మీ యొక్క భారామంతం ఓపేస్తున్నారు కాబట్టి ఇంకా మీరు దీని గురించి చింతించకండి ఆయన ఎందుకు ఎల్లప్పుడూ ఆనందించండి కానీ మీరు అడగాల్సినది ఇది ఈ రోజు నుంచి ప్రవ్వా నీ యొక్క ఆత్మ నాకు అనుగ్రహించు ప్రవ్వ అన్న ప్రార్థన మటుకు మీకు చాలా అవసరం ఎందుకంటే రాబోదే ఇంకా భయంకరమైన రోగాలు రాబోతున్నాయి బహుభయంకరమైన శ్రమలు రాబోతున్నాయి బలవంతంగా మీకు ఇంజక్షన్స్ ఇచ్చే కాలం రాబోతుంది అదంతా పాయిజన్స్ అవుతాయి మీ శరీరాలు కాబట్టి మిమ్మల్ని ఎవరు కాపాడాలా చెప్పండి ఎవరు ఇప్పుడు చూడు మీరు ఇక్కడ తెలంగాణ భాషలో చెప్తారు కంచే చేను మేసే అంటారు ఎవడు నిన్ను కాపాడాలనో వాడే నిన్ను కాపాడకపోతే ఎవడు నిన్ను కాపాడాలనో వాడే నిన్ను నాశనం చేయాలి అనుకుంటే చెప్పండి ఎవరు నేను కాపాడగలరు ఇంకా నిన్ను కాపాడేవాడే నిన్ను సర్వనాశనం చేయాలనుకుంటున్నప్పుడు మళ్ళీ నిన్ను ఎవడు కాపాడాల అందుకే మనుషులను ఆశ్రయించడం కంటే యహోవను ఆశ్రయించడం మేలు అన్న వాక్యం ఉంది యేసు తప్ప ఎవ్వరు మనల్ని కాపడరు ఆయన మీదనే ఆధారపడదాం ఆయన పరిశుధాత్మ కొరకు ఇప్పుడు అడుగుదాం ఇక్కడ కండిషన్ ఉంది పదమూడవశ పదకొండు పదమూడు ఏంటంటే కండిషన్ అది ఏందా కండిషన్ అంటే అడుగుతేనే అడగకపోతే లేదు కాబట్టి ఐదు రొట్టెలు రెండు చేపల కథ మీకు తెలుసు కదా చిన్నప్పుడు సండే స్కూల్లో మేము చాలాసార్లు విన్నాం ఎంత సంతోషం వింటుంటే అబ్బా మన ప్రభు ప్రా ప్రా ప్రార్థించి ఆశీర్దిస్తే ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పంచాక ఇంకెన్ని గంపాలు మిగిల్ని పన్నెండు గంపాలని చిన్నప్పుడు నేర్చుకున్నాయి కాబట్టి ఇప్పటివరకు ఉంటాయి మైండ్లో చిన్నప్పుడు నేర్చుకున్న ఇప్పటివరకు ఉంటాయి పెద్దగా నేర్చుకుంటే పొద్దున్న ఏం తిన్నామంటే ఇప్పుడు మర్చిపోయింటాం మరి మత్తిమరుపు జీవి కదా మనిషి ఊరికేనే మర్చిపోతాం అందరం అందుకు మనకి పుస్తకాలు ఇచ్చిండు అందుకు పెన్సిల్ పేపర్లు ఇచ్చిండు రాసుకోమని లేకుంటే నీ హృదయాల్లో రాసుకో బలవంతంగా నెమరు వేసుకో దాన్ని అప్పుడు నువ్వు మర్చిపోలేవు ఈ వాక్యాలన్నీ ఒక దినం వస్తుంది ఇవన్నీ నీకు దొరకవు చెప్పేవాడు ఉండడు అప్పుడు నువ్వు ఇవన్నీ ధ్యానించినా కాబట్టి నీ హృదయంలో రాయబడ్డాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉంటావు ఇంకా దాన్ని మర్చిపోలేవు ఆ వాక్యాలు నీకు బైబుల్ లేకున్నా నీ హృదయంలో వాక్యం ఉంటుంది అర్థమవుతుందా కాబట్టి ప్రార్థనతో ముగిస్తా నేను మీరు మటుకు ఇప్పటి నుంచి ఏం చేయాలా దాని కొరకు ప్రార్థన చేస్తారా విమోచన దినం వరకు మీరు భద్రపరచబడాలంటే రాబో శ్రమలలో రాబోదినాలు భారీ కఠినమైన దుర్దినంలే అన్నాడు ఎఫ్ఎస్ఎల్ఆర్ రాష్ట్ర పత్రికలు మరీ మరీ భయంకరమైన దుర్దిన మనం ఉండబోతున్నాం డిసెంబర్ నుంచి స్టార్ట్ చూస్తాం మనం ఈ సంవత్సరం డిసెంబర్లో భయంకరమైన కాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ దినాలు రాకముందే నువ్వేం చేయాలా ముద్రించబడి కాపాడబడలా అందుకు అడగమంటున్నాడు పర్లోక మందిన మీ తండ్రి తను అడుగు వారికి అడగకపోతే లేదు అడుగు వారికి పరిశుధాత్మను ఎంతో నిశ్చయంగా అంటే నిశ్చయంగా అంటే గ్యారంటీ ఖచ్చితంగా కంపల్సరీ ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు ఇంతవరకు నువ్వు అడగలేదు ఇప్పుడు అడగండి తప్పక మీకు ఇస్తాడు నేనైతే ఇట్లనే ప్రార్థన చేస్తా ప్రవ్వ ఈ వాక్యం ఇట్లుంది కాబట్టి నేను ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నాకు కావాలా ప్రవ్వ అంటే ఇవ్వడా చెప్పట్ నువ్వు చెప్పిన వాక్యం నేను నీ వాక్యం మీద ఆరపడి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా నాకు ఈ అంటే ఇస్తాడా లేవడా తప్పక ఇస్తాడు అదొక అనుభవం ఎక్కడనే ఆనందం ఎక్కడనే సంతోషం దేవుని యొక్క ఆత్మ నీ ఇట్లా జల్దరిస్తూ ఉంటుంది నీ నీవు ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది అది నిజంగా అనుభవం అన్నట్టు దాని తర్వాత నీ జీవితంలో మార్పు ఆరంభమైతుంది నువ్వు ప్రార్థన చేసినావు అనుకో అప్పుడు ఇతరుల జీవితంలో మార్పులు నువ్వు చూస్తూ ఉంటావు సేవలో మీరు ఉండాల కేవలం వినిపోయే వాళ్ళలాగా ఉండొద్దు మీరు ఎన్ని సంవత్సరాలు వింటారు చెప్పండి వాక్యాలు కేవలం వినే వెళ్ళిపోతే అవి మర్చిపోతారు మీరు ఇక మీదట కేవలం వినేవాళ్ళం కాదు యావరు వచ్చిన పత్రిక మొదట అదేము ఇరవై ఒకటో వచ్చినా ఇరవై అదే చెప్తాడు మీరు కేవలం వినేవాళ్ళు కాదు పాటించే వాళ్ళలాగా ఉండాలా వాక్యాన్ని పాటించాల క్రైస్తవులు తొంభై ఐదు శాతం క్రైస్తవులు వాక్యం వింటారు కానీ పాటించారు ఐదు శాతం పాస్టర్స్ వాక్యం చెప్తారు పాటించమని కానీ పాటించవాడు ఎవరు ఎవరు పాటించాలా విన్నవాళ్ళే కదా మీరు వింటున్నారు కానీ వినేసి పాటించకపోవడం వల్ల మీరు ఇవన్నీ మర్చిపోయినారు ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఎన్ని కొన్ని వందల వాక్యాలు మీరు విన్నారా మీ లైఫ్లో మీ జీవితంలో మళ్ళీ ఎక్కడ అవన్నీ ఎందుకు మీరు వాటిని పాటిస్తలేరు ఇప్పటి నుంచే పాటిస్తాం సరేనా ప్రార్థన చేద్దామా కళ్ళు మూసుకోండి పరిశుద్ధ వండ్రి మీకు వదనాలను అయినా ప్రవ్వా అడుగు మీరు ఖచ్చితంగా మీ యొక్క పరిశుధాత్మను అనుగ్రహిస్తున్నారు అడగాల్సింది పరిశుదాత్మను అన్న వాక్యం మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు ఇంతకాలం దాన్ని మేము అర్థం చేసుకోలేదు ప్రవ్వా ఏందేందో అడగాలనుకున్నాము ఏందేందో వెతకాలనుకున్నాము ఏందేందో తట్టాలనుకున్నాము ఓ ప్రభా అవి అడిగి అడిగి తట్టి తట్టి వెతికి వెతికి అలిసిపోయినాం మా జీవితాలలో కానీ ఈరోజు మీరు మాకు సత్యాని బయాలు పరిచినారు ప్రభా అడగాల్సింది ఈ సంఘానికి పరశుద్ధాత్మ అభిషేకం దయించండి సంఘస్థులకు ప్రతి ఒక్కరికి పరశుదాత్మ అభిషేకం దయించండి అడుగుతే మీరు ఇస్తానారు ప్రవ్వా పరశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు విమోచన దినం వరకు ముద్రించబడతానన్నారు ప్రవ్వా అంటే భద్రపరచబడుతున్నారు ప్రభా కాబట్టి ఇక సంఘస్థలందరినీ భద్రపరచండి ఈ వాక్యం విన్న వాళ్ళని అందరినీ భద్రపరచండి ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చండి ప్రభావ దాన్ని పాటించాల ప్రభావ మేము పాటించే క్రైస్తవులాగా మమ్మల్ని తయారు చేయండి ఈ సంఘంలో నుంచి గొప్ప సేవకులను లేవనెత్తండి ప్రభావ ప్రతి ఒక్కరు సేవ చేయాల ప్రభా ప్రతి ఒక్కరు మీ యొక్క వాక్యాన్ని ప్రకటించాల ప్రభా ప్రతి ఒక్కరు వారి సాక్ష్యాన్ని ప్రకటించాల ప్రభా అటువంటి సంఘంగా ఈ సంఘాన్ని తయారు చేసి మీ రాఖప కిదపరచుకోమన్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించుచున్నాం తండ్రి ఆమెన్ హిలీ అందరికి వంద నాలుగు ప్రైజ్లా